చెప్పండి ఎవరి యొక్క బాధ వల్ల ఆ బాధ ఉదయించుంది ఉదయించేంత వరకు ఈ భ్రమ అనేది స్వప్నంలా ఉంటుందో ఆ తర్వాత ఈ సుఖమే ఏకరూపంగా అర్థమవుతుందో అటువంటి శాంతస్వరూపుడైనా అంటే శమించినటువంటి నిష్క్రియుడైనటువంటి ఆ జ్యోతి స్వరూపిణి వరకు నమస్కారం అంటారు ఇక్కడ అమ్మ చరిత్రలో రెండు సందర్భాల్లో భ్రమ గురించి చర్చ జరుగుతుంది ఒకటి ఇది బ్రేలో తాతతో రెండవది కొంతవరకు బుచ్చమ్మగారితో సరిగ్పాట్లో ఆ ఇద్దరి మధ్య జరిగిన చర్చలో ఒకచోట దీపం తీసుకొస్తే సరిపోతుంది కదా అంటాడు ఆ దీపం అనేటువంటిదే జ్ఞానము అని చెప్పడం జరుగుతుంది ఆ సంభాషణ జరిగింది అక్కడ వాళ్ళల్లో ఆ జ్ఞానము అనేటువంటి దీపాన్ని తీసుకొస్తే ఈ భ్రమ పోతుంది కదా అని ఇదే భావాన్ని సూచ్యార్థకంగా చూపిస్తాడు అదేమిటంటే అమ్మ తొత్తులో పడుకున్నప్పుడు పిల్లి పక్కన పడుకుంటే తాతగారు పాము అనుకుంటాడు పాము కరిస్తే దీపం తీసుకురాకూడదేమన్న ఉద్దేశంతో ఆ తర్వాత వెలుతురు కాంతిలో మెరుపు కాంతిలో పిల్లి అమ్మ తత్తి వివరంగా కనిపిస్తారు అని చెబుతాను అవునా ఆ తర్వాత మళ్ళీ ఇంకో అక్కడే దాని దాని అమ్మమ్మ గారు ఆ పిల్లి దగ్గరికి దీపం తీసుకొచ్చి చూశారు అని చెబుతారు ఈ మూడు సందర్భాల్లో దీపానికి సంబంధించినటువంటి వెలుక్కి సంబంధించినటువంటి ప్రయోగం ఉంది అక్కడ అమ్మజీవి చరిత్రలో ఈ ఘట్టల్లో అంటే అక్కడ అర్థం ఏమిటి నీవు బ్రహ్మ గురైనప్పుడు జ్యోత్సం వలే జ్యోతిర్మయ తత్వం వలె ఉపదేశం జరిగినప్పుడు ఆ భ్రమ అంతవరకు కలలా ఉంటుంది నేను కలగన్నాను అని చెప్పేసి అనుకుంటాము అంతవరకు ఆ భ్రమ నిజంగానే కనపడుతుంది ఆ బోధ ఎప్పుడైతే జరిగిందో ఆ నిజం పోతుంది అనేటువంటి భావనని ఇక్కడ సూచిస్తున్నారు అంటే మనం చరిత్రలో ఎందుకు చెప్తున్నారంటే అమ్మనంటే సమన్వయం చేసి మీకు ఇంకొంచెం క్లారిటీ పెంచు పెంచుకోవడానికి నాకు పెంచుకోవడానికి కూడా ఖిలాన్ అర్థాన్ భోగా పరిత్యాగం అంతరే సుఖీ భర్జయిఖిలాన్ అర్థాన్ భోగావాప్నోతిష్కలాన్ ఎంతో పుష్కలంగా భోగం పొందినప్పటికీ అఖిలాన్ అర్థాన్ అన్ని రకాలైనటువంటి అర్థములు అర్జించినప్పటికీ నహి సర్వపరిత్యాగం సర్వపరిత్యాగం లేకపోయినట్టయితే అంతరేణ సుఖీ భవత్ ఇక్కడ దీనికి సంబంధించి ఈ త్యాగం ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా అమ్మ చెప్పారు తెలుగులో జనాల్లో వెనుక వెంకటేశ్వర శర్మ గారు వెంకటాక్షర్మగారు జరిగినప్పుడు డిస్కషన్ లో సర్వసంగ పరిత్యాగం అని చెప్పేసి అంటాము అనే మాట వచ్చినప్పుడు ఒక విషయంలో తజించినప్పుడు మంచి త్యాగే ఆ విషయంలో మంచి త్యాగే అన్నింటి ఉన్నప్పుడు సర్వసంగ పరిత్యాగి అంటారమ్మా దానికి ఆ వివరణ కూడా ఇచ్చారు ఆవిడ ఇరవై ఏడో చాప్టర్లో అర్జైత్వాఖిలాన్ అర్థాన్ భోగా ఆప్లవతి పుష్కలాన్ నీ సర్వపరిత్యాగం అంతరేణ సుఖీ భవే ఆ సర్వపరిత్యాగం అంతరంగా ఉండ ఉండనంత వరకు సుఖముగా ఉండలేడు అంటే అర్థం ఏమిటి డబ్బు సంపాదించి ఉండొచ్చు అనేక రకమైన భాగం వాళ్ళ పొంది ఉండవచ్చు కావచ్చు ప్రణవ భాగం కావచ్చు ఏ భాగమైనా కూడా కర్తవ్య దుఃఖ మార్తాండ జ్వాలాదగ్భ్రాంతరాత్మన కుత ప్రశమశీ ప్రశమ పీయూషారాసారామృతేఖం కర్తవ్య దుఃఖ మార్తాండ అక్కడ ఎట్లా వస్తుందని చెప్పేసి అంటే నేను చేయాల్సి ఉంటుంది అనేటువంటి దుఃఖం చేత అనే దుఃఖం అనే సూర్యుడి చేత ఆ సూర్యుడి యొక్క వేడి చేత శం చేయబడ్డ అహంకారం మనసు కలిగిన వాడికి ప్రశ్రమ పీయూషారసారాంబుతే ఆ ప్రశ్రమ ప్రశమ పీయూషారసారాంబుతే క్షమించడం ద్వారా వచ్చినటువంటి అమృతం అనేటువంటిది దానివల్ల వచ్చే సుఖం ఎక్కడుంది అని అంటే ఇక్కడ కర్తవ్యం అని చెప్పేసి ఇదే నై చేయగలిగింది అనే భావన ఉన్నప్పుడు ఆ దుఃఖానికి గవర్తిస్తుంది ఆ దుఃఖం ఎటువంటిది సూర్యుడి సూర్యకిరణాల వేడి వంటిది ఆ సూర్యకిరణాల వేడిలో ఆ మనసు అనేటువంటి దంఖం అవుతోంది ప్రశమ పీయూషారాసారా సార సార సుఖం కాబట్టి ఆ ప్రశమ పీయూషారాసారామృత సుఖం అమృతమైనటువంటి సుఖం ఎక్కడ నుంచి వస్తుంది అడుగుతున్నాడు అమ్మా కర్త కర్త లేకపోతే అంటే నేను చేశాను అనేది లేకపోతే కూడా సంగందాక ఇక్కడ కర్త త్యాగం అనిపిస్తుంది అన్నయ్య ఇక్కడ కర్త అన్నాడు కాబట్టి ఇది అంటే నేను చేశాను ఇందాకేమో నావి వదిలేసేటం అవునమ్మా చెప్పనుకోవడం నేను కర్త ఎప్పుడైతే వస్తుందో కర్తవ్యార్తాండ జ్వాల దగ్గాంతరాత్మన కర్తవ్య దుఃఖం అనేటువంటి మార్తాండ జ్వాలతో దగ్గమైనటువంటి మనస్సు కలిగిన వాడు ఆ సూర్యకరణ జ్వాలలో దహింపబడుతున్న మనస్సు కలిగిన వాడికి ప్రశమ తీయూషారాసారామృత సుఖం ఆ సంకల్ప వికల్ప మిశ్రమరూపమైనటువంటి అమృత వర్షం లేకపోయినట్టయితే ఆ ప్రశమే లేకపోయినట్టయితే ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి మాట చెప్తున్నాడమ్మా భవోయం భావన మాత్రో నిత్ పరమార్థత నాశ్చావ స్వభావా విభావినాం అంటే ఈ సంసారం అంతా కూడా భావన మాత్రో ఇది సంకల్పం వల్ల మాత్రం ఏర్పడ్డది ఇదే మాట యోగవాసంలో కూడా సంకల్పమే కూడా ఈ ఉత్పత్తి కారణం అంటాడు భవయం భావన మాత్రో నాకించి పరమార్థద పరమార్థ పరంగా చూసినట్టయితే ఏమాత్రం లేదు అభావ స్వభావాకు అభావ అనేటువంటిది లేదు భావ అభావ విభావినాం భావ అభావ భావాభావ పదార్థాల్లో ఉంటున్నటువంటి స్వభావములకు దానికి అభావమే లేదు అని చెప్తున్నారమ్మా ఇక్కడ భవోయం భావన మాత్రం నకించి పరమార్థక ఈ సృష్టి మొత్తం కూడా భావన వల్ల ఏర్పడింది అటువంటప్పుడు పరమార్థం చూసినట్టుగా అక్కడ ఏమీ లేదు నాస్తి అభావ స్వభావానం స్వభావం స్వభావానికి అభావం అనేది లేమే లేదు ఆ స్వభావం ఎటువంటిది భావా భావ విభావినాం భావ అభావంలో భావంగా భావించబడుతున్నటువంటిది ఏదైతే ఉందో అటువంటి స్వభావానికి ఆ భావం అనేటువంటిది లేదు దీన్నే అమ్మ అవి నా భావ సంబంధం ఉంటుంది అవి నా భావ సంబంధము నాది అనేటువంటి భావన నుంచి వచ్చిన అవి నా భావ సంబంధము తాతతో మాట్లాడుతూ మాట్లాడదాం ఏమమ్మా అవునండి వింటున్నా మీరు చెప్పండి ఏదైనా డౌట్ అంటే చెప్పండి లేదు లేదు అంటే భావాభావ విభావీనామంటే మళ్ళీ తాత చెప్పింది అవి నా భావ సంబంధం అంటే అవినాభావ సంబంధానికి చెప్తుంది ప్రతిది నా భావంతో సంబంధం ఏదైనా అని కూడా మళ్ళీ చెప్తారు అక్కడ ఈ స్వభావం అనేటువంటి స్వా అంటే నాదైనటువంటి భావమా అని కూడా అడుగుతారు చిటంబరరావు సహజ గారు అమ్మ భారత భారత భారత పిన్నికి స్వా అంటే నాదేనా అని చెప్పారు కదా స్వభావం అంటే నాదైన భావమా అని అడుగుతారు తర్వాత అవునా కాదమ్మా భావనకి పరమార్థత నాస్తి అవభావా అభావము అనేటువంటిది ప్రకాశించేటువంటి స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావానికి అభావమే లేదు అటువంటప్పుడు భగవంతా కూడా దేని వల్ల వచ్చిన భావన మాత్రం అలా వచ్చింది ఆత్మన పదం నిర్వికల్పం నిరాయాసం నిర్వికారం నిరంజనం ఈ ఆత్మ యొక్క పదం అనేటువంటిది సంకోచాత్ లబ్ధమేవ దూరం వల్ల కానీ సంకోచం వల్ల కానీ పొందేటువంటిది కాదు నిర్వికల్పం నిరాయాసం నిర్వికారం నిరంజనం అది సంకల్పరైంది ప్రయాసరహితమైంది వికార రహితమైంది దుఃఖరహితమైంది దీంతో అమ్మ చెప్పినటువంటి నీ ప్రయత్నం ఏమీ లేదంటారా నా లక్ష్మణాచార్యుల వార్త అదే వచ్చింది ఇక్కడ ప్రయాసరహితమైన అంటే అర్థం అది నిర్వికల్పం సంకల్పరహితమైన నిరాయాసం ప్రయాసరహితమైన నిర్వికారం వికార రహితమైన నిరంజనం దుఃఖరహితమైన కాబట్టి భగవంతుడే కర్మ చేసినప్పుడు భగవంతుడిగా అంటే కర్మ నీగా అంటుతుంది జన్మ భగవంతుడే ఇచ్చాడంటే జన్మరహిత్యం కూడా భగవంతుడే ఇవ్వాలి కదా నీ ప్రయత్నమే ఉంది అని అమ్మ చెప్పిన మాటలకు లక్ష్మణాచార్యుల వారితో నీ ప్రయత్నమే లేదని చెప్పిన మాటలకు అదే అదే అందుకని అంటున్నా అంటే ఆలోచిస్తున్నానే సమన్వయం అంటే ఇప్పటిదాకా ఎట్లా అర్థమైంది ఈ నువ్వు సంపాదించిన భోగాలతో నీకు సంబంధం లేదు అట్లా నీకు ఖర్చుగా నువ్వు వల్ల నీకు సౌండ్ కాబట్టి తర్వాత నీ భావనలో కూడా ఎక్కడన్నా వాటితో సంఘత్వం పెట్టుకోక ఈ మూడు శ్లోకాలు అవును ఇప్పుడు దీంట్లో దీనికి వచ్చినప్పటికి సంకోచం వద్దు స్వభావం సంకోచం వద్దు ఇది వద్దు అని చెప్తున్నాడు నిర్వికల్పంగా ఉండు సంకోచం లేకుండా నిర్వికల్పంగా అట్లాగే ఉండు ఏమి లేదనే భావన సంకోచం అంటే దగ్గర అదే అదే సంకోచం అంటే దగ్గర అక్కడ దూరం దగ్గర లేదు అనేది దూరంగా ఉంది కాబట్టి పొందాలే దగ్గరగా ఉంది కాబట్టి పొందుదా అని అనుకోవాల్సింది ఏమీ లేదు నువ్వు అయ్యే కాబట్టి పొందేది లేదు అనేది ఇవన్నీ పోతే నువ్వు అదే ఉన్నావు అనే మాట కొంచెం సరిపోతుంది మళ్ళీ అక్కడ అవునమ్మాట నేను చేసే అన్వయం మీరు చేసే అన్వయానికి కొంచెం తేడా కనబడుతుంది అవును అవును సమన్వయం చేసుకోండి అమ్మతో మీరు సమన్వయం చేసుకోండి సరిపోతుంది ఎందువల్లంటే అప్పుడు చేసినట్టయితే మీరు తర్వాత నెక్స్ట్ నూరు సంవత్సరాల పండకి అష్టావక్ర గీత అమ్మ అమ్మకు సంబంధించి మీ పుస్తకం రాయాలి మరి ఫీల్డ్ వర్క్ అది ఊరికే చదవడంగా అష్టావక్ర గీత అమ్మ అష్టావక్ర గీత ఉండే సిద్ధాంతం ఎలా చెప్తారు అనేటువంటిది మీరు చెప్పాలి పది మందికి అప్పుడు మీకు అమ్మతో ఉన్నటువంటి సంబంధం దగ్గర దగ్గరైనట్టు అవునా కదా ఏది చేసినా దానికి ఉపయోగపడాలి కదా అప్పుడే కదా ఉపయోగం ఉపయోగపడడం కాదు అక్కడ ఇంతవరకు కొంతమంది అప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ మాట్లాడారండి వాళ్ళు మాట్లాడిన సంఘీ అది బయటికి రావా రావు ఎంతసేపు రామకృష్ణ అయ్యారు శ్రీపాది గోపాల కృష్ణమూర్తి గారు భరత్ రాజు గారు వీడేనా తర్వాత లేదా ఆలోచించేవాళ్ళు లేదా మీరే చెప్పండి కూడా తీసుకురావాలి కదా బయటికి మీలాంటి వాళ్ళు అమ్మతో సత్యంగా కలిగిన వాళ్ళు ఉన్నారు కదా మీరు చెప్తున్నారు కదా మీరు నేర్చుకుంటున్నాను మీరు చెప్తుంటే మీరు నేర్చుకున్నారా లేదా వేరే విషయం నేను చెప్పడం అనేది నేను అక్కడ నిమ్మితి మాత్రం నేను అక్కడ మీకు అమ్మ నేర్పవలసి ఉంది అది అక్కడ జరుగుతుంది ఏమంటే అమ్మ నేర్పవలసింది మీకు అది అష్టాలు అక్కడికి నేను ఆల్రెడీ చెప్పుకున్నాను చెప్తాను అమ్మ అందుకోసం మీకు నేను సమన్వయం చేస్తున్నా ఇప్పుడు ఇంకొక విషయం ఉంది దాని మీద మీరు పది పేజీల పుస్తకం రాసినా నేను వెయ్యి పేజీల పుస్తకం రాసిన మీరు రాసిన పుస్తకానుకుంటే విలువ నా పుస్తకానికి ఉంటుంది తెలుసా తెలుసా అట్లా ఎట్లా కుదు ఎందుకు అంటే అక్కడ అమ్మతో మీరు వ్యవహారం ఉన్నవారు దగ్గర ఉన్నవారు కాబట్టి మీ సమాజం విషయా గుర్తింపు మారుతుంది అవునా కదా అన్నయ్య ఉంటుంది ఉంటుంది అమ్మా ఉంటుంది తల్లి ఎందుకంటే అమ్మా ఈ సంవత్సరాల్లో ఉండే లక్షణం అది అన్ని చోట్ల నేను చూశాను చాలా చోట్ల అట్లా అమ్మ అమ్మది అసలు ఎప్పుడు ఒప్పుకోలేదు దగ్గర ఉన్నవాడి కంటే దూరంగా అది మనుషులు వాళ్ళ భావాలని బట్టి వాళ్ళు ఆలోచిస్తారని అంతేకాదు అంటే అక్కడ మనుషుల గురించి అది భగవంతుడికి భగవత్ తత్వాన్ని ఎవరు తెలుసుకుంటారు ఎంత ఆస్తిగా ఉన్నారనేది ముఖ్యంగా వీడు ఉన్నవాడా దగ్గర ఉన్నవాడా కానివాడా అనేది అది కరెక్ట్ కాదు మీరు మీరు కరెక్ట్ కాదన్నా నిర్వికల్పం నిరాసం నిర్వికారం నిరంజనం దానికి సంకల్పం లేదు కాబట్టి వికల్పం లేదు కాబట్టి నిర్వికల్పం అది దానికి ప్రయత్నం లేదు కాబట్టి నిర్వికారము నిరాసము దానికి వేరే రూపం లేదు కాబట్టి నిర్వికారము అది ఎప్పుడు ఆనందమైన కాబట్టి దుఃఖం లేదు కాబట్టి నిరంజనము కాబట్టి నిర్వికల్పం నిరాయాసం నిర్వికారం నిరంజనం నూరం నచ్చకోచ లబ్ధమే ఆత్మ పదం ఈ ఆత్మ యొక్క పదాన్ని మనం పొందడానికి అవన్నీ కూడా ఘోరము దగ్గర ఏమి చేయవు వ్యామోహ మాత్ర విరతవు స్వరూపాదన మాత్రీత విరాజంతే నిరావరణ దృష్టయో మాత్ర విరతౌ వ్యామోహం అనేది విరతి కలిగి ఉండి స్వరూపాదాన మాత్రత స్వరూపగ్రహణం వల్ల మాత్రమే వీతశోకా విరాజంతే వీతశోక లేని వాడు శోకం పోగొట్టుకున్న వాడు ప్రకాశిస్తుంటారు దేంతో నిరావరణ దృష్టయ వాళ్ళకు ఆవరణ అనేటువంటిది ఉండదు ఆవరణ లేనటువంటి దృష్టితో అంటే పరిమితి లేనటువంటి దృష్టితో సమ్యక్ దర్శనం అంటారు త్రిపుటికి అతీతమై త్రిపుటికి మూలమైనటువంటిది ఏదైతే ఉందో అది సమ్యక్ దర్శనము ఆ నిరావరణ దృష్టిలో ఉన్నప్పుడు అక్కడ ఆ దృష్టిలో ఉన్న వాళ్ళు వీత శోకాజంతే వాళ్ళకి శోకం లేకుండా వాళ్ళు ప్రకాశిస్తారు వ్యామోహ మాత్ర విరత వాళ్ళకు వ్యామోహం అనేటువంటిది ఉండదు స్వరూపాన మాత్ర అనుసంధానం చేసుకుంటారు దీన్నే విశోకావా జ్యోతిష్మతి అని పతంజలి ఒక సూత్రంలో చెప్పారు జ్యోతిర్మయమైనటువంటి స్థితిలో శోకం ఉండదు అని కాబట్టి ఆ స్థితిని ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు వ్యామోహ మాత్ర విరత స్వరూపాదాన మాత్రత విరాజంతేయ కాబట్టి వీటిల్లో వీతశోకుడు ఇప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి ఆత్మ ఇటువంటి ప్రశ్న వ్యామోహ మాత్రీత విరాజన్ నిరావరణ దృష్టయాల చదువుతాను వినండి స్వప్నవద్భవతి భ్రమ ఈ ప్రపంచా కూడా స్వప్నంలా కనపడుతుంది అప్పుడు సుఖమైనటువంటి స్వరూపాన్ని అర్థం చేసుకుంటాము అది ఒక సమస్థితి అదొక జ్యోతిర్మయ స్థితి అర్థయిత్వాన్ అఖిల అర్జయిత్వాఖిలాన్ అర్థాన్ భోగా ఆత్నోది పుష్కలాన్ నహి సర్వపరిత్యాగం అంతరే సుఖీ భవత్ ఎంత సొంభు సంపాదించినా ఎన్ని భోగాలు పొందినా సర్వసంఘ పరిత్యాగం లేకపోయినట్టుకే సుఖీయవాడు కర్తవ్య దుఃఖ మార్తాదగ్ధానలాత్మన్య దుఃఖం చేత మార్తాండం జ్వాదాంతరాత్మ జ్వాలం చేత దగ్గమైన అంతరాత్మ కలిగిన వాడు కుత ప్రశమ పింషారాసారామృత సుఖం ఆ ప్రశమైనటువంటి అమృతార నుంచి ఆ అమృతాన్ని ఈ విధంగా పొందుతాడు ఆ సుఖాన్ని అక్కడి నుంచి పొందుతాడు మాత్రం ఈ మొత్తం సృష్టి అంతా కూడా భావనతో కూర్కున్నదే నాకి పరమార్థక మూలంలోకి వెళ్ళి చూసినట్టుగా ఏమీ లేదు ఎలాగా అంటే భావా స్వభావా భావంలోను అభావంలోనూ ప్రకాశించే స్వభావం అనేది కూడా లేదు ఆ రకంగానే ఈ సృష్టి కూడా పరమార్థంతో చూస్తున్నట్టయితే ఏమీ లేదు నా దూరం నది సంకోచ లబ్ధమేవ ఆత్మపదం దూరము సంకోచము ఏమీ లేవక్కడ ఆత్మానపదం ఆత్మపదానికి నిర్వికల్పం నిరాయాసం నిర్వికారం నిరంజనం అది వికల్పం లేనటువంటిది శ్రే శ్రమ లేనటువంటిది వికారము లేనటువంటిది నిరంజన వ్యామోహంతో కూడుకున్న దానివట్ల విరతి కలిగి ఉండి స్వరూపగ్రహణం వల్ల ఈత శోక పవర్తినటువంటి శోకం కలిగిన వాళ్ళు నిరావరణ దృష్టయం విరాజంతే ఆవరణ లేకునేటువంటి ఒక దృక్పథంతో ప్రకాశిస్తుంటారు అంటే వాళ్ళు అపరిమితమైనటువంటి స్థితిని ప్రకాశిస్తారు ఆ స్థితిలో వాళ్ళు ఏముంటారు సమస్తం కల్పనా మాత్రం ఆత్మాక్త సనాతన సమస్తం కల్పనా మాత్రం ఈ మొత్తం అంతా కల్పించబడింది ఆత్మా ముక్త సనాతన ఆ సనాతనమైన ఆత్మ అంటూ ఏదైతే ఉందో అది ముక్తమై పిల్లవాణి నేర్చుకుంటాడు ఇంకా అక్కడ తిరిగాల్సినపోయింది కదా సమస్తం కల్పనా మాత్రం ఆత్మా ఆత్మాక్త సనాతన విధి విజ్ఞా ధీరోహిస్త బాలవత్ ఇక్కడ దీనికి ఉదాహరణ చెప్పాలంటే నాగపూర్ లో తాసూద్దీన్ బాబా వారు ఉండేవారు వారు బాల్యంలో స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక అవధూత మహమ్మది అవధూతాయనొచ్చి వారు మాస్టర్తో అంటారు వీరు చదవాల్సినంత పూర్వజన్మలో చదివి వచ్చేసారు ఈ జన్మలో చదివి రావడానికి ఏమీ లేదు అని అక్కడ జరుగుతున్న సంఘటన అదే రకంగా ఇక్కడ కూడా ఏమిటంటే సమస్తం కల్పన మాత్రం ఆత్మముక్త సనాతన విధి విజ్ఞాయా తెలుసుకున్నవాడికి ధీర వాడికి ధైర్యం ఉంటుంది అటువంటిప్పుడు బాలవత్ ఏమి తెలియదు పిల్లవాళ్ళకి ఏం తెలుసుకుంటాడు తెలుసుకోవాల్సిందని తెలుసుకున్నాడు కదా ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు కదా ఎందువల్ల ఆత్మ సనాతన అన్నాడు ముక్త సమస్తం కల్పన మాత్రం అన్నాడు అంటే మూడు వాక్యాలే చెప్పేశారు సనాతనమైనది ఆత్మ అది ముక్తమైనది మిగిలినంతా కల్పనే ఎప్పుడైతే ఈ మూడు విషయాలు తెలుసుకున్నాడో ఒక ధైర్యం వచ్చింది జీరుడు నిర్భయా ఆ స్థితి నిర్భయా అంటారు చిక్కుమతంలో ఈ ీరానికి చెప్పిన పదానికి నిర్భయా అది భగవంతుడికి ఉదాహరణ కాస్త నిర్భయ నిర్భయరి అని చెప్తారు చిక్కుపదంలో మూలమంత్రంలో ఆ నిర్భయ తత్వం అనే పడేటువంటి వస్తుంది హిమభ్యసతి బాలవత్ దాని బాలడు ఏం నేర్చుకుంటాడు ఇంకా అక్కడ నేర్చుకోవాల్సింది ఏముంది అనే ప్రశ్న వేసుకుంటున్నాడు అర్థం అవుతున్నదండి అర్థం అవుతున్నది కాకపోతే ఒక రోజు బాగా సమన్వయం కుదురుస్తుంది ఒక రోజు ఇది లేదన్నాడు కదా లేదన్నది మీరైతే ఏమంటారు అంటే అంటే మీరేమో జగత్తుందంటారు నేనంటే నాకు చూసుకున్నప్పుడు నిద్రపోతేనే పోతుంది అంటే ఈ ఊరిన నాభి చెప్పారు కదా మీరు పూర్ణ నాసి చెప్పినట్టుగా అంత మటుకు ఇది కరెక్ట్ సరిపోతుంది ఉందంటే ఉంది లేదంటే లేదు అమ్మ చెప్పినట్టు నీ జాతీ ఉంది అనుకున్నా ఇప్పుడు ఇక్కడ నేను నీకు పాయసం పెట్టినా పాయసం తింటున్నాను అని నీకు కదా అప్పుడు నువ్వు వచ్చినట్టే కదా అంటుంది అవును అట్లా నువ్వు చూస్తే ఉంది జగత్తు చూడకపోతే కూడా అంటానావిడేదా పెట్టకపోయినా నాకు తినాలని మనసులో అనిపించింది అనుకో అంతే అవును అంటారా లేదా అనుభూతి కలగటమే నీకు పని చెయ్యటం అవును అదే అట్లా చూసుకుంటే ఇప్పుడు మీరు ఎందుకు అని ఏమనిపిస్తుంది అంటే అది వింటున్నప్పుడు ఇది ఓకే మరి అన్నయ్య అయితే కాదు జగత్తు కూడా సత్యం అని చెప్తారు కదా మరి తనైతే ఏమంటారు అనిపించింది మీ వైపు నుంచి అనమాట నా వైపు నుంచి నాకు ఇట్లా కూను జగత్తు కూడా సత్యమే మాకు అంటారు కదా మీరు అవును అప్పుడు దీనికి మీరేం చెప్తారు అప్పుడు మరి కల్పన అమ్మా ఇక్కడ ఏమిటంటే ఏదైతే భావన వచ్చిందో ఆ భావన భావించేవాడు భావింపబడ్డది గుడికి అభేదం ఏర్పడిందో అలాగే సృష్టికర్తకి సృష్టింప సృష్టి ప్రక్రియకి సృష్టి సృష్టింపబడ్డదానికి అభేదం ఉంటుందో అదంతా నిత్యమో ఇది కూడా అంతే నిత్యం అవుతుంది అర్థమైందమ్మా ఇప్పుడు ఈ స్థితిలో ఇక్కడ ఏమిటి ఎలాగంటే మీరు స్థూల శరీరంతో ఉన్నప్పుడు విశిష్టాద్వైతం కరెక్ట్ అవుతుంది మూలంలోకి వెళ్ళినప్పుడు అద్వైత అనుభూతి కరెక్ట్ అవుతుంది ఎందుకంటే అద్వైత అనుభూతి నువ్వు పొందాలి అన్నప్పుడు నేను రెండు నుంచి ఒకటి అవుతున్నాననే భావన రావాలి ఈ రెండోది అతని యొక్క విభూతి భావన ఎప్పుడైతే వచ్చిందో దానికంటా వేరు కాదు అని అర్థం అవుతుంది సూర్యుడి గంట వేరుగా లేవు కాదు కదా ఆ రకంగా ఈ విషయం కూడా దాని నుంచి వేరు కాదు అనుకున్నప్పుడు అక్కడ ఉండే నిత్యత్వం ఇక్కడ కూడా ఆపాదింపబడుతోందిగా అక్కడ సిద్ధాంతంలో తేడా వస్తుంది వీరు తర్కపరమైన విశ్లేషణ చేసేటప్పుడు అలా చేసుకుంటూ వెళ్ళాలి అది అనుభవంగా వెళ్ళేటప్పుడు విద్యదే మళ్ళీ ఎవరైనా చెప్పాల్సినదే శంకరాజ స్వామి వారు అద్వైతమైన విశిష్టమన్నారు రామాను వారు విశిష్టమైంది అది కాబట్టి అద్వైతం అన్నారు మాటలో ఇంతే తేడా అని అమ్మ మాటే చూసాను నిన్న చెప్తున్నా ఇప్పుడు అద్వైత అనుభూతి ముఖ్యం అనుభూతి విశిష్టమైనది ఈ సృష్టి దాని యొక్క విభూతిగా ఉన్నది ఈ విభూతిగా ఉండడం వల్లనే దీని మీదకి వెళ్ళడం జరిగింది నేను దీని మీద ఒక పన్నెండు సంవత్సరాల వరకు స్టడీ చేశాను అమ్మ ఈ కాన్సెప్ట్స్ మీద స్టడీ చేసిన తర్వాత నువ్వు స్థూలమైన స్థితిలో ఉన్నప్పుడు నువ్వేదా ఒప్పుకోవాలి అమ్మ చెప్తారు నేను మాట్లాడుతుంది శరీరంతో ఆత్మతా నాకింది అంటారు అంటారా అవునవును బ్రహ్మ సత్యం జగన్ మిచ్చా అనే ప్రశ్న వేసినప్పుడు నీ కడుపు నొప్పి వచ్చినప్పుడు కడుపు నొప్పి వచ్చిందా లేదా ఒప్పు ఆకలి వచ్చినప్పుడు ఆకలి వేసిందా లేదా నిజమా కదా అంటే అంటారా లేదా అంటుంది చిదంబరం నాథ్ కాసే మాట్లాడేటప్పుడు అంటే ఇక్కడ రెండు రెండు చోట్ల కూడా రెండు సంబంధాలు చెప్పారు కమ్మా చెప్పారు చెప్తున్నారా లేదా అంటే ఏ స్థితిలో ఉన్నవాడికి వాడికి తగ్గట్టుగా వాడి కోసం వేస్తుంది శిష్టమైన విశిష్టమైన సమన్వయము చేసిష్టమైన సమన్వయము చేసి శిష్టము కాని విశిష్టము కాని మూలమైనటువంటి శూన్యమును అచల పరిపూర్ణతత్వముగా అర్థం చేసుకున్నారమ్మ అది శిష్టమైన విశిష్టమైన సమన్వయము చేసి శిష్టము విశిష్టము కాని అచల పరిపూర్ణమైనటువంటి మూలతత్వాన్ని శూన్యాన్ని అర్థం చేసుకున్నారు అమ్మ దానివల్ల మరుగులని చెప్పారు అది నా విధానము నా గురువు కూడా చెప్పారు కాబట్టి అక్కడ ఆ స్థితిలోకి వెళ్ళారు ఆవిడ కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఏమిటి అక్కడ ఇక్కడ శమించాడు మొత్తం వీడి పేరు శాంతి శతకం ముముక్షుకి శమముఖం శమధమములు ఈ శమధమముల యొక్క స్థితిలో శని గురించి చెప్పుకుంటూ వస్తున్నారు వస్తూ ఇవన్నీ క్షమించినప్పుడే నీవు ఒక తత్వం వెళ్ళగలవు అని చెప్పడం జరుగుతూ వస్తుంది అదమ్మా వెనక్కి ఒక రకంగా వెనక్కి తీసుకోవటమే కదా మీద అది లేది అనే భావన స్థిరపడ్డా లేకపోతే ఉన్నదంతా నేనే అని స్థిరపడ్డా ఒక అవునమ్మా అప్పుడు అవును నేనున్నప్పుడు నన్ను నేను చూసుకోవడం తేలికవుతుంది కాబట్టి నేను లేదా నాకు అర్థమైనప్పుడు అది ఈజీగా సమన్వయం కురుస్తుంది రెండింటికి అవునమ్మా అందుకని తెలుసుకున్నా అంతటినీ తెలుసుకున్నట్టే అంటుందమ్మా నిన్ను నువ్వు తెలుసుకుంటే అంతటిని తెలుసుకున్నట్టే అనే మాట ఉంది కదా అవునమ్మా దానికి సరిపోతుంది ఆ మాటకైతే ఇది మొత్తం సరిపోతుంది నిన్ను తెలుసుకుంటే సర్వాన్ని తెలుసుకున్నట్టు అనే మాటకి అవును సరిపోతున్నా అమ్మ చెప్పిన విషయాలు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఎవరితో ఏ సందర్భంలో మాట్లాడారన్నది కూడా మనం తీసుకోవాలి అది తీసుకోకపోతే మనం అర్థం మిస్ అవుతాం అమ్మ తన స్థితిలో తానుంటూ ఎగరవాడే స్థితిని అర్థమయ్యేటట్టు చెప్తూ వచ్చారు అంతేగా తనకి పైదని చెప్పి అందరికి పైదే చెబితే వాడికి స్థాయికి వాడికి సరిపోదు కదా వాడికి పెద్ద స్థాయిలో వాడికి సమాధానం చెప్పింది అంతే మీరు అన్నట్టు మీకు అప్పటికి ఇప్పటికి రాను రాను అప్పుడు అట్లా అనిపించింది ఇప్పుడు భావం మారింది కదా మీరు మీరు అంటుంటారు కదా అప్పుడు అట్లా అనిపించింది అనిపిస్తుంది అమ్మ ఎంత లోతు తీసుకెళ్తే అంత లోతు వస్తానంటోంది అన్నారు కదా అదే అదే అట్లాగంటున్నాను అంటే మీకు మారుతున్న కొద్ది మనకి లోపల మనభావం పెరుగుతున్న కొద్ది కూడా దానికి అది ఎలా అర్థం అవటం మొదలు పెడుతుంది అంతే అవునమ్మా అమ్మ వాళ్ళ స్థితి ఎట్లా ఉంది అనేది ఇవరకు ఇప్పుడు ఇట్లా అర్థం అవుతుంది తత్వంగా అర్థమైతే ఇట్లా ఉంటుంది రూపంతో ఉన్నమ్మా ఇప్పుడు తత్వంగా అర్థమైతే ఇట్లా అర్థం అవుతుంది అవునమ్మా మళ్ళీ Pardon.